కదా బలిచ్చినప్పుడు సరే మూడు అడుగులు నీకు ఇస్తున్నాను అని నీళ్లు పోస్తాడు అక్షత్రం నీళ్లు వదిలిపెడతాడు అప్పుడు వామనుడు ఎలా ఉన్నాడు తింటూ ఆ తర్వాత పెరిగాడు ఏది ఈయన దానం ఇచ్చిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత పెరిగాడు ఈ ఫుడ్డానికి పెరగడానికి వీర్లేదు ఇప్పుడు నాకు మూడు గజాల నేల ఇవ్వమని అడిగి ఆ గజం బద్దీ తీసుకొచ్చి సరే తీసుకోండి దాంతో కొలిచి తీసుకోండి అంటే దాన్ని ఇలా దాన్ని సాగతీసేసి మూడు గిజాలని ముప్పై గిజాల కింద కొలుచుకుంటానంటే అదో నువ్వు మాటిచ్చావు కదా అవును నేను మాట ఎలా ఇచ్చాను దీంతో కొలుచుకోమని మాటిచ్చావు కదా అవును నేను దాంతోటే కొలుచుకోమన్నాను కానీ నువ్వు చూపించినప్పుడు ఇంటే ఉంది ఇప్పుడే ఉంటే దాంట్లో ఇలా విప్పి అలా విట్టి అంతపుడు తీసేవునుందండి దట్ ఈజ్ నాట్ అలౌడ్ అని అనారా అక్కర్లేదు దట్ ఈజ్ ఈ పాయింట్ నాకు పూజ్య స్వామికి చెప్పారు నాకు తెలియలేదు ఆయన చెప్పారు ఆయన అన్నారు ఏమో ఎలా ఎలా చేస్తారండి అలాగే మూడు అడుగులు ఇస్తానంటే ఏ మూడు అడుగులు ఇస్తారన్నాడు ఈ చిత్రుల మూడు అడుగులు ఇస్తారన్నాడా లేదుగా వామనుడు మూడు అడుగులు కొలుసుకో అంటే ఇంత ఇంత భటుడు ఇంత అయిపోయి తానిపోయి ఇంత ఎంత ఏం శాద్వలం పద్దెనిమిది ఉన్నట్టు కాదుగా అంత అంత పెద్దవాడు అయిపోయి కొలుస్తాడా షుడ్ నాట్ డూ దాట్ సో మోరల్లీ హీజ్ రాంగ్ లీగల్లీ హీజ్ రాంగ్ సో అది ఇలా ఉంటుంది మీరు లెటరల్గా తీసుకుంటే ఇలా ఉంటుంది అబ్బెబ్బా అదంతా కాదండి నేను సమాధానం చెప్పాను దీనికి రిప్లై అబ్బబ్బా అదంతా కాదండి అది ఉంటే అలా కథ రొమాంటిక్గా చెప్పారు అక్కడ రహస్యం ఏమిటంటే ఈశ్వరుణ్ణి మీరు ఈశ్వరుడు అనుగ్రహం పొందాలంటే మీరు మూడు ఇవ్వాలి మూడు ఇచ్చేయాలి ఇస్తే ఆయనే నీకు దొరికితాడు జనులు ఈశ్వరుడికి ఏమిస్తారు డబ్బు ఇస్తారు కాబట్టి దేవుడికి డబ్బు ఆ డబ్బు ఎవరిది ఉంది అసలు ఆ డబ్బు ఎవరిది దేవుడిదేగా కాదండి మేము వ్యవసాయం చేస్తాం పాయింట్ వ్యవసాయం అంటే వసుంధర రోజు భూదేవికినూ ఆయనకి కళ్యాణం చేస్తూ ఆ వసుంధర అంటే అది ఆ సొమ్ము ఎవరిదవుతుంది ఆయనదే అవుతుంది కాబట్టి వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బు నీ డబ్బు కానీ కాదు అది అది ఈశ్వరుడిది కాబట్టి నువ్వు ఆయనకి ఇవ్వడము అన్నది కుదరదు కాదు మేము మైనింగ్ చేసి సంపాదించామంట మైనింగ్ చే మైనింగ్ అంటే గనులన్నీ తగ్గి సంపాదించి అది కూడా ఎవరిచ్చారు అది ఈశ్వరుడికి డబ్బుది ఈశ్వరుడి సంపద ఇవి కాదు అది మేము ఇస్తాం లక్ష పువ్వులు వేసి పూజ చేస్తాం ఎక్కడికి పట్టుకొస్తావు పువ్వులు అది ఈశ్వరుడి పువ్వులు విడివి కావు పత్రాలతో పూజ చేస్తా ఎక్కడ నువ్వు కుటుంబస్తావు పత్రాలు కాబట్టి ఈశ్వరుడికి చెందిన దానిని ఇక్కడ అక్కడ కలెక్ట్ చేసి అవి నావి అని వాటికి ముద్ర వేసి అవి సమర్పించుతా అది అసలు సమర్పణే కాదు మరి ఏమిటి సమర్పించాలంటే చూడు ఈశ్వరుడికి తల ఇచ్చేయాలి యూ హు బీ ది హెడ్ తల ఇవ్వడం అంటే ఏమిటి మమ నాది ఇచ్చేయాలి నాది ఇచ్చేయాలి ముందు హెడ్లో ఉంటుంది నాది హృదయంలో ఉండదు హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు ప్రేమ ఉంటుంది హెడ్లో నాది నేను ఉంటాను నాది ఇచ్చేయాలి నాది అంటే ఏమిటి ఇహలోకంలో నాది ఇచ్చేయాలి అంటే నా ఆస్తి అవన్నీ చేయాలి పరలోకంలో నాది ఉంది నేను యజ్ఞం చేశాను పుణ్యం ఆ పుణ్యంతో నేను అక్కడ స్వర్గానికి వెళ్తాను గోదానం చేశాను ఆ పుణ్యంతో మరో రోటికి వెళ్తాను ఏదో పుణ్య లోకానికి వెళ్తాను అదంతా నా పుణ్యం ఉంది అది కూడా ఇచ్చేయాలి అది కూడా ఇచ్చేయాలి జనకుడు దేహత్యాగం చేశాడు దేహత్యాగం చేస్తే ఆయన్ని దేవతలు వచ్చి అయా స్వర్గానికి దయచేయండి అని తీసుకుపోతున్నారు స్వర్గానికి వెళ్ళి దారిలో నరకం ఉంటుంది ఎలాగంటే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తుంటే స్లమ్ ఉన్నట్టు స్వర్గానికి వెళ్ళి దారిలో నరకం ఉంటుంది బైపాస్లో వెళ్తారు నరకం లోపల నుంచి వెళ్ళక్కల్లా నరకంలోకి వెళ్ళేవాళ్ళు నరకంలో సిటీలోకి వెళ్తారు యమకుది దానికి సంయమణి అని పేరు ఆ బైపాస్లో వెళ్తారు నిజంగా బైపాస్ సంయమణికి దగ్గరలో బైపాస్లో వెళుతు ఉంటారు జనకుడిని ఈ దేవతామూర్తులు ఇద్దరు వాళ్ళిద్దరు ఉన్నారు నందుడు సునందుడు వాళ్ళ పేరు వాళ్ళిద్దరూ జనకుడిని తీసుకెళ్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటే ఆయనకి ఎవళ్ళో దుఃఖంతో అమ్మో అయ్యో అని కేకలు వినపడతాయి ముందు ఎంత కేకలు ఇలా వెనబడుతున్నాయని వెళ్తున్నాడు ఆయన బైపాస్లో కొంతసేపటికి సడన్గా కేకలు ఆగిపోతాయి ఆయన ఉత్కంఠ తట్టుకోలేక వెళ్ళి అడుగుతాడు ఎవరండి ఆ కేకలు వినబడ్డాయి ఇప్పుడు ఆగిపోయే ఏమిటా కథ అని అడుగుతాడు అడిగితే నందుడు సునందుడు అంటారు చూడండి మేము మన స్వర్గానికి తీసుకెళ్ళాలి ఆలస్యం అవుతుంది పదండి మీరు అలా నిలబడిపోయారు ఏమిటి అది నరకం ఆ పక్కన ఉంది మనం బైపాస్లో పోతున్నాము మనం విటుకో క్విక్లీ మా డ్యూటీ మేము చేయాలయా నిన్ను స్వర్గానికి తెచ్చాలి పదంటే అసలు అది ఏమిటో చెప్పున్నారు అని ఆయన నిలబడతారు అంటే అది ఏమిటో చెప్తే కదులుతాడనే అభిప్రాయంతో అది నరకమండి అక్కడ మరి ఆ కేకలు ఎందుకు ఆగిపోయాయి వాళ్ళు పీడితులైన జనులు ఆ జీవుల్ని వాళ్ళు నరకంలో యాత్రలను పెడతారు టింకర్లు ఆ యాత్రలను సహించలేక వాళ్ళు ఆ మో అయో ఉంటారు అవే ఆ కేకలు అంటారు అంటే అవి ఎందుకు ఆగిపోయాయి అంటే వీళ్ళు ముఖం ముఖం చూసుకుంటారు అది చెప్తే కానీ నేను అంటే కాదయ్యా నీవు మహాపుణ్యాత్ముడివి నీ అంతటి పుణ్యం ఈ సృష్టిలో ఎవరికీ లేదు నీకు తగిలిన గాలి వాళ్ళకి తగిలి వాళ్ళకి సేద బీరి ఆ కేకలు ఆగే అనేప్పటికీ అమ్మో నాకు అంత పుణ్యం ఉందా అంటే ఉంది పదండు స్వర్గానికి అంతే తెలుస్తుంది నీకు ఎంత పుణ్యం ఉంది నేను నాలుగు స్వర్గానికి ఇక్కడే కూర్చుంటాను నేను నిలబడ్డవాడు కూర్చుంటా ఎందుకంటే నేను సమీపంలో ఉంటే నా శరీరానికి తగిలిన గాలి వాళ్ళకి తగిలి వాళ్ళకంతటి విశ్రాంతి లభిస్తుంటే పేడ నుంచి విముక్తి లభిస్తే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది నాకు స్వర్గం అక్కర్లేదని అక్కడే ఉంటుంది వాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉంటారు ఈయన సమీపంలో ఉండబట్టి అప్పుడు ఈయనందరూ సుమందుడు వెళ్ళి ఇంద్రుడికి చెప్తాడు ఆయన అక్కడ బైపాస్ రోడ్లో ఉన్నాదండి ఆయన యన రానని బిగించి కూర్చున్నాడు ఉన్నాడు అంటే ఇంద్రుడు అంటాడు ఇంద్రుడి డ్యూటీ ఈయన్ని స్వర్గానికి తీసుకొచ్చి స్వర్గభోగాలు ఆయనకి కట్టబెట్టాలి అది ఆయన ఇంద్రుడి డ్యూటీ అదే ఆ డ్యూటీ చేద్దామంటేనేమో ఈయన ఒప్పుకోట్టలేదు ఇంద్రుడు బ్రహ్మని చెప్తాడు ఏం చెయ్యమంటారు నా డ్యూటీ సమస్య వచ్చింది అంటే బ్రహ్మ బ్రహ్మకి అర్థం కాదు ఆయన విష్ణువుకి చెప్తాడు ఈ మామూలు ఈ కథ మీకు ఈ రూట్ మీకు తెలుసున్న రూటే అప్పుడు విష్ణు వస్తాడు విష్ణు వచ్చి ఏమయ్యా స్వర్గానికి వెళ్లకుండా ఎక్కడ కూర్చున్నారు ఏంటంటే ఎందుకంటే నాకు స్వర్గం ఇక్కడే బాగుంది నేను ఇక్కడే ఉంటాను నా వల్ల వాళ్ళందరికీ అంత పుణ్యం వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు నా మూలంగా నాకు ఇక్కడే ఉంటాను అంటే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే కాదు నీ పుణ్యం ఉన్నది కదా నీ పుణ్యం ఉంది ఆ పుణ్యాన్ని అనుభవించక తప్పదు కాబట్టి నువ్వు తప్పించుకోలేవు పుణ్యం నుంచి కనుక నీవున్న స్వర్గానికి మేము ఫిజికల్గా నిన్ను పట్టకెలాల్సి ఉంటుంది అంటాడు అంటే ఆయన ఇంతసారి ఒక్క నిమిషం ఆగమని దర్భ తీసుకుని అక్షరం తీసుకుని నీళ్లు తీసుకుని నాకున్న పుణ్యాన్నంతని ఆ నరకంలో ఉన్న వాళ్ళకి నేను సమర్పించేస్తున్నాను మొత్తం భుంగ సమర్పించేస్తాను ఇంక ఇప్పుడు నాకు పుణ్యం లేదుగా అది కూర్చుంటాడు కూర్చుంటే అప్పుడు విష్ణు ఏమంటే తెలుసున కాదు అది నీ పుణ్యం రెట్టింపై అనుకోవడం కాదు డబుల్ అయింది ఇప్పుడు అంటాడు డబుల్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది ఇప్పుడు ఈయన స్వర్గానికి వెళ్ళకపోతే విష్ణువు వైకుంఠానికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు డబుల్ అయింది పుణ్యం కాబట్టి నేను ఇక్కడే ఉండాల్సి ఉంటుంది నేను వైకుంఠానికి వెళ్ళడానికి లేదు అంత పుణ్యం నువ్వు సంపాదించి అంటే అయితే ఉండడు సరే ఆయన ఉంటాడు అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది వీళ్ళు వెతుక్కుంటాం ఎవరైనా ఎక్కడ కూర్చున్నావు వైకుంఠంలో నీకోసం నేను వెయిట్ చేస్తున్నానంటే ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి వైకుంఠం వచ్చి ప్లాన్ ఏది నేను ఇక్కడే ఉండాలి అంటే అయితే నేను ఇక్కడే ఉంటాను లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది ఏదంతా నరకానికి సమీపంలో అది ఇది కథ ఇంకేదో ఉంది కాబట్టి పరలోకం అనేది నాకు అక్కర్లేదు పుణ్యం నాకు అక్కర్లేదు అని అది ఇచ్చే చేయాలి మమకారాన్ని ఇచ్చేసేయాలి ఇహలోక మమకారం ఇచ్చేయాలి ఒక అడుగు పరలోక మమకారం ఇచ్చేయాలి రెండో అడుగు ఇంకేం మిగిలిందండి మమ అనేది ఏది లేదు కానీ అహం మిగిలింది మమా లేదు కానీ అహం మిగిలింది ఏమిటి అహం మమా లేదండి నాకు అనే అహం మిగిలింది ఇహలోకాన్ని త్యాగం చేసేసాను అనే అహం మిగిలింది పరలోకాన్ని త్యాగం చేశాను అనే అహం మిగిలింది త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానుగృతే త్యజ dharma సత్యానుగృతే త్యత్వ ఏమ త్యజసి తత్ త్యజ అని ఒక శ్లోకం అవుతుంది ధర్మమో అధర్మము సుఖమో దుఃఖము సత్యమో అనుభూతము అనే ద్వంద్వాలన్నీ విడిచిపెట్టాయి విడిచిపెట్టేస్తే ఇంకా మమ అనేది ఏముండదు అప్పుడు దేనితో వీటి అన్నిటి విడిచిపెట్టేమో దానిని విడిచిపెట్టు అహం విడిచిపెడుతుంది ఆ అహంని విడిచిపెట్టు అప్పుడు బలిచెక్కడ వర్తిని ఆయన అడుగుతాడు నీ రెండు పాదాలైపోయి మూడో పాదం ఎక్కడ పెట్టమంటావని అడుగుతాడు అడిగితే కురు శీర్షి మే నిజం నీవు నీ పాదాన్ని నా తల మీద పెట్టు అంటాడు అంటే అహంకారం మీద పెట్టు అహంకారం మీద కాలు పెట్టేస్తాడు పెట్టేస్తే ఇంకా అహంకారం లేదు అంటే అర్థం మమకారాన్ని సకలమైన మమకారాన్ని ఇహ పదములను రెండింటిని అహంకారాన్ని ఆ వరుసలో ఈశ్వరునికి సమర్పిస్తే మొదటిది వైరాగ్యం నన్నోది వివేకము సమర్పిస్తే వీడు పరమేశ్వరుడి వాడు అయిపోతాడు పరమేశ్వరుడులో కలిసిపోతాడు కథ ఏమని ఉంటుంది ఇంకా వైకుంఠ ఏం చేస్తాడంటే త్రివిక్రముడు ఆ స్వర్గం లాగేసుకున్నాడు కదా బలిచక్రవర్తి నుంచి అది ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడి అయి పట్టుకుపోతాడు ఇప్పుడు తను ఇంకా వైకుంఠానికి వెళ్ళాడు బలి పాతాళానికి వెళ్ళిపోయాడుగా ఏం కాళ్ళు పెట్టగా నేను ఆయన కూడా పాతాళానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి బలి చక్రవర్తి ఒక్క ప్రాసాదంలో మకాన్ చేస్తాడు అది ఇస్తాడు ఈయనే ఇస్తాడు నీకు ప్రసాదం ఇచ్చింది ఉండమంటాడు రిటైర్మెంట్ లైఫ్ ఆ ప్రాసాదానికి గేటు కాపలా ఎవరో తెలిసినా ఈయన విష్ణువు విష్ణువు గేటు కాపలా కాస్తాడు అప్పుడు లక్ష్మి వైకుంఠంలో ఇంకా ఉండలేక వియోగబాసం కలలేక ఆవిడ వెళ్ళి ఆ వైకుం పాతాలంలోనే ఉంటుంది అప్పుడు వైకుంఠం పోసిపోతుంది పాతాలంలో ఉండే సంపదలు అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే లక్ష్మి అక్కడ ఉందిగా ఇది కథ ఎలా ఉంది అంటే మీరు ఎప్పుడైతే అహంకారాన్ని సమర్పిస్తారో ఈ సృష్టిలో ఉండే సంపద అంతా వెన్ రియల్లీ వెరీ రియల్లీ When you do not own anything, then everything is yours. The primary condition. You should not own anything. Then everything is yours. This is the truth. I have written a specific. When you are writing your letter, on 큰 condition, the Lord is known for your help. అహంకారం ఎప్పుడైతే లేదో విష్ణువు మీ ఇంటి కాపలాధారైపోతారు అంటే అర్థం ఏంటండి మీ మీరు ఎక్కడుంటే అదే వైకుంఠం విష్ణువు ఎక్కడుంటే అదే వైకుంఠం లక్ష్మి ఎక్కడుంటే అదే వైకుంఠం మీ హృదయమే వైకుంఠము మీ మీరున్న చోటే సకల సంపదలకు నిలయ్యాము అది కథ ఇది వామనావతార ఘట్టం ఇదంతా కూడా దాంట్లో సంగ్రహంగా అవును అంటే దానికి ఇంకా కంక్లూషన్ ఇదే కంక్లూషన్ ఉద్ధృత నగ నగి అనుజ నగభిద్ అనుజ ఇక ధనుజ కులామిత్ర ధనుజ కులము అంటే రాక్షస కులము దీంట్లో ఒకటి ఉంది ఇప్పుడు కశ్యప ప్రజాపతికి దుర్భాగ్యం అదితి దితి కశ్యప అంటే పశ్యక జ్ఞాని జ్ఞానము గలవాడు కశ్యపుడు కశ్యప పశ్యకోవతి తత్సర్వం పరిపశ్యతీతి సంక్ష్మాత్ అని ఆరంగకంలో ఎదురు ఎదురువేదో ఆరంగకంలో ఉంటుంది కాబట్టి కశ్యపుడు అంటే పశ్యపుడు జ్ఞానే ఆయన భార్యలు అదితి దితి అదితి అంటే అద్వైతం ద్వైతం లేదు అదితి ద్వైతమే ఉంది దితి అది సంతానము దేవతలు దితి సంతానము రాక్షసులు ఎవడైతే భేదమే సత్యము నువ్వు వేరు నేను వేరు అంటాడో వాడు రాక్షసుడు ఎందుకంటే భేదం ఎప్పుడైతే సత్యమవుతుందో భయం పుడుతుంది ద్వితీయాద్వై భయం భవతి భయం పూర్తి ఏమవుతుందో తెలిసినా అండి వైలెంట్ అవుతాడు హి బికమ్స్ వైలెంట్ ఎవడు భయపడతాడో వాడు వైలెంట్ అవుతాడు ఎవడైనా మీకు వైలెంట్ గా ఉన్నాడంటే వాడు లోపల భయపడుతూ ఉన్నాడు నా దోర్ ద ఫియర్ ద మోర్ ద వైలెంట్ హీ వైలెన్స్ లోపల భయము లేని వాడి దగ్గర నుంచి రాదు లోపల భయం ఉన్న వాడి దగ్గర వైలెన్స్ అంచేతనే మీరు గమనించారో లేదో పాకిస్తాన్ ఇండియా ఇండియాను చూసి భయపడుతున్నంత కాలము ఇండియాకి ముప్పే పాకిస్తాన్ వల్ల పాకిస్తాన్ ఇండియాని చూసి భయపడడం మానేస్తే పాకిస్తాన్ వల్ల మనకి ఏ ముప్పు ఉండదు ఎందుకంటే వాడు భయపడితే మన మీద ఏదో అటాక్ చేసే ప్రయత్నం చేస్తాయి అంచేత ఏ స్ట్రాంగ్ సెల్ఫ్ రిలయన్స్ పాకిస్తాన్ ఈజ్ ఏ బెటర్ బెట్ హరజ్ అని అందరూ పండితులు అంటారు మీరు విన్నారా అలాగా వీక్ పాకిస్తాన్ మనకు సుఖం లేదు దానివల్ల మీ నైబరు దద్దం అయితే మీకు అన్ని సమస్యలే గీరువు అంటే బెదురుగొడ్డు అయితే మీ నైబరు మీకు సమస్యలే వాటి మీద దండయాత్ర కూడా వస్తుంది కానీ మీ నైబరు చక్కగా ధైర్యం చేయాలి అయితే మీకంతా సుఖమే కాబట్టి వైలెన్స్ అన్నది గెర్బల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన భయము నిండిన హృదయం నుంచి వస్తుంది ద్వితీయాద్మై భయం భవతి ఈ రాక్షసులు వాళ్ళు ద్వైత దితి సంతానము కనుకనే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడూ భయమే విష్ణువు అవతరిస్తాడేమో మమ్మల్ని మింగేస్తాడేమో అని వాళ్ళు విష్ణువుకి భయపడుతూ ఉంటారు ఎవరికి భయపడతామో వాళ్ళని ద్వేషించటం అనేది ఉంటుంది ఇది రాక్షసుల యొక్క లక్షణం అది ఆ సింబాలిజం దాంట్లో ఉన్న సింబాలిజం శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు ఆయన ఆయన వచ్చి ఈ రాక్షస వంశమునంతనూ నాశనం చేస్తాడు శ్రీరాముడు అంటే ఆత్మారాముడు రామ అంటే ఆత్మారాముడు ఆత్మస్వరూపుడైన ఆయన యొక్క భార్య సీత అంటే శాంతి ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది మనస్సు చల్లాచదరుగా గజిగిజిగా ఉన్నప్పుడు ఆత్మస్వరూపము కప్పివేయబడి ఉంటుంది మనస్సు శాంతముగా ఉన్నప్పుడే ఆత్మస్వరూపం చక్కగా ప్రకాశిస్తుంది సీతా శాంతి ముపాదాయ ఆత్మ రామో విరాజతే సీత శాంతిని పొందితే ఆత్మ రాముడు చక్కగా ప్రకాశిస్తాడు రామ ఏవో ఆ సమంతాత రమతే ఇది ఆరామ రమతే ఇది రామ కాబట్టి రాముడంటే ఆత్మస్వరూపుడే ఆయన యొక్క అనుగ్రహం ఎక్కడ శాంతి ఉన్నదో అక్కడ ఆత్మస్వరూపం యొక్క అద్భుతమైన ప్రకాశం ఉంటుంది ఆత్మప్రకాశంలో ఈ ద్వైత వాసనలన్నీ చల్లాచదరైపోతాయి అది నిశాచర వినాశకరం నమామి నిశాచరులను సంహరిస్తాడ రాముడు నిషాచరులను సంహరిస్తాడు వెలుగులో ఉన్న వాళ్ళని సంహరించడు చీకట్లో ఉన్న వాళ్ళని సంహరిస్తారు అంటే చీకట్లో ఉన్నవాళ్ళు అంటే అజ్ఞానాన్ని సంహరిస్తారు అజ్ఞానం నుంచి పుట్టే వృత్తులను సంహరిస్తారు శ్రీరాముని మనం ధ్యానం చేసినట్లయితే మనలో ఉండే అజ్ఞానమంతా కూడా పటాపంచలవుతుంది ధనుజ కులామిత్ర ఈవెన్ మీరు రామాయణ అనే హిస్టారిక్ అది ఎప్పి అది స్టోరీ కదా అంటే అది ఇతిహాసం ఇతిహాసం కదా ఇతిహాసం అంటే దాంట్లో కొంత హిస్టారిక్ ఎలిమెంట్ ఉంటుంది అంతా హిస్టరీ అనే అభిప్రాయం కాదు ఎంతో కొంత హిస్టారిక్ ఎలిమెంట్ ఉంటుంది అంటే రాముడు అనే ఒక వ్యక్తి ఉండెను ఆయన భార్యని రావణుడనే ఒక దుష్టుడు కిడ్నాప్ చేశాను వాడికి దశకంఠుడు అంటే అర్థంలో తెలుసునండి పది తలలు ఫిజికల్గా ఉంటాయని కాదు పది తలలు ఇరవై చేతులు ఉంటాయని అభిప్రాయం కాదు వాడి మైండ్లో ఎప్పుడు పది ఆలోచనలు ఉంటాయి మల్టైటాస్కింగ్ని అంటారు దశకంఠుడు మీరు మల్టైటాస్కింగ్ వాళ్ళు ఉంటారు చూడండి వాడు ఎక్కడ స్థిరంగా ఉండలేడు దేంట్లోనూ స్థిరంగా ఉండలేడు వాడు మీరు చూస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటాడు ఏటో పోతాడు అనే వాడి పోతుంది మీరు నేను ఓసారి ఓ డాక్టర్ని కలవడానికి వెళ్ళాను ఇంకెప్పుడు నేను ఆయన వెళ్ళలేదు ఎందుకంటే అడిగాడు ఏమిటి సమస్య అంటే అపాయింట్మెంట్ తీసుకుని ఫీజు కట్టి వెళ్తాం కదా అడిగాడు చెప్తున్నా చెప్తుంటే సెల్ ఫోన్ జీవిలో పెట్టు సెల్ ఫోన్ కూడా కాదు ల్యాండ్లైన్ ఫోన్ పెట్టుకున్నాడు పెట్టుకుని ఐదు నిమిషాలు మాట్లాడాడు నేను సగంలో చెప్పేది పండిస్తాను కదా అలా కూర్చున్నాను ఐదు నిమిషాలో ఆరు నిమిషాలో మాట్లాడాడు మాట్లాడి పెట్టాడు ఆ ఏమండి మీరు ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ మొదలుపెట్టాను మొదలుపెట్టి మళ్ళీ ఓ మూడు నాలుగు నిమిషాలు చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది ఈసారి పదిహేను నిమిషాలు మాట్లాడారు మీరు మీరు ఈ మాట్లాడుతున్నప్పుడు ఏదో కలుగుతాడు చోటు చూసుకుంటూ అంటే అక్కడ కూడా మనస్సు పెట్టాడు తర్వాత మళ్ళీ పదిహేను నిమిషాలు అయిన తర్వాత అది ఇంకేదో సర్దుకున్నాడు ఏదో రాసుకున్నాడు ఇది చేశాడు అది చేశాడు ఆ ఏవిడెంట్ మీరేం చెప్తున్నారు సరే ఇంకా మర్యాద బాగుండదని గబగబగా చెప్పేసి ఏదో ప్రేక్షకులను రచించాను చర్చలు అక్కచ్చాను తగ్గిందో మానిందో ఇంకా మళ్ళీ ఎప్పుడో ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు దశకంఠుడు అంటే వాడే దశకంఠుడు వాడు పది ఇంద్రియాలు ఉంటాయి కదా పది ఇంద్రియాలతోటి బహిర్ముఖుడుగా ఉంటాడు పది ఇంద్రియాలు బహిర్ముఖుడే వాడికి చెవులతోటి ఏదో మ్యూజిక్ వింటూ ఉండాలి కళ్ళతో ఏదో సినిమా చూస్తూ ఉండాలి ముక్కుతో ఏదో సుగంధాలు అగ్రానిస్తూ ఉండాలి పదీంద్రియాలు కూడా బహిర్ముఖులుగానే ఉంటాడు వాడు అంతర్ముఖత్వం ఎరగడం వాడు రాక్ష దశకరుషుడు వాడు ఏం చేస్తాడు ఎప్పుడైతే మీకు అంతటి బహిర్ముఖత్వం వచ్చిందో శాంతి కిడ్నాప్ అయిపోతుంది ఇంకా దేర్ ఈజ్ నో శాంతి పదీంద్రియాలతో పాటుగా శాంతిని కూడా ఎత్తు ఎత్తు దక్క అది సింబాలిజం దాంట్లో ఉన్న సింబాలిజం కాబట్టి దశకంట్రుడు అంటే మల్టీటాస్కింగ్ పెద్ద దురాశ కలవాడు మీకు హిట్లర్ ఏం చేశాడో తెలిసిన హిట్లర్ దశకంట్రులు ముందు జర్మనీలో పెట్టుకున్నాడు జర్మనీ ఆస్ట్రియా సపరేట్ కంట్రీగా ఉండేది యాన్ష్లెస్ అనే ఒక ప్రిన్సిపుల్ పెట్టి ఆస్ట్రియాని కల్పించుకున్నాడు సంతోషించవచ్చు కదా ఇంకో దేశం వచ్చి కలిసిపోయింది ఇప్పుడు జర్మనీ బిడ్డ సంతోషించవచ్చు కదా ఆ తర్వాత సుడి టెన్ ల్యాండ్ అని ఆ జస్లవ జర్మనీ బోర్డర్లో ఉన్న ల్యాండ్ అంతా పది మైళ్ల లోపలతో ఇరవై మైళ్ల లోపలతో సుడిటెన్ అంట అంటే ఎగ్జాయినింగ్ అని అర్థం ఆ ల్యాండ్ అంతా అది జర్మన్లో ఎథ్నిక్ పాపులేషన్ ఉంది కాబట్టి అది కూడా జర్మనీలోనే ఉండాలి అని ప్రపోజల్ పెట్టాడు అది జర్మనీలో ఉండకపోతే నేను అటాక్ చేస్తాను ఈయన హిట్లర్ మైట్కి అంటే అతని బలానికి భయపడి దాన్ని ఇచ్చేశారు మొత్తం జెక్స్లోవికియాలో సగం వచ్చేసింది జర్మనీలో జర్మనీ హ్యా బిక సో బిగ్ అయిపోయిందా పోలండ్కి జర్మనీకి మధ్యలో చిన్న పీస్ ఒకటి ఉంది చిన్న స్ట్రైట్ వేయడం అది దట్ వాజ్ ఏ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అది పోలండ్దా అంటే జర్మనీదా అనే సందేహం ఉంది అది పోలండ్ వాళ్ళ అదొక డౌట్ ఉండే అండ్ దాని మీద చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండే ఆ కాన్ఫ్లిక్ట్ని మిషగా చూపించి పోలండ్ మీద అటాక్ చేసి నెల ఎప్పటికి పోలండ్ ఆక్రమించేశాడు పోలండ్ వాడి అయిపోయింది పోలండ్లో సగం వీడికి సగం రష్యాకి వీళ్ళిద్దరి మధ్యన పీస్ ప్యాక్ట్ ఏదో పెట్టుకుని అది ఆక్రమించేశాడు అదే ఆ తర్వాత హంగరీ తీసేసుకున్నాడు తర్వాత నార్వే ఆక్రమించాడు తర్వాత డెన్మార్క్ ఆక్రమించాడు ఈ రకంగా రావణాసురులాగా పది దేశాలన్నీ జర్మనీలో కలిపేసుకునేప్పటికీ ఆ తర్వాత మొత్తం అంతా కుప్పకూలి ఎక్కువ అంటే దశకంఠుడు అంటే అలా ఉంటాడు వాడి ఆశకి ఒక హద్దు అనేది ఏమి ఉండదు వాడు దశకంఠుడు కాకుండా నాలుగు కంఠుడో లేకపోతే ఐదు కంఠుడో అయితే హాయిగా ఉండేవాడు వాడి ఆశకి ఫుల్ స్టాప్ పెడితే హీ విల్ సర్వైవ్ కానీ ఫుల్ స్టాప్ ఉండదు దానికి అలా పెరిగి పెరిగి పెరిగి వాడు కొలాప్స్ అయిపోతాయి సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఎక్కడైతే అంతటి బహిర్ముఖత్వం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు శాంతి లేని చోట రాముడు ఉన్నాడు లంక అయిపోతుందండి అది లంక లంకంటే ఎందుకు పనికిరాంది అని అర్థం లంకంటే శ్రీలంక కంట్రీ కాదు ఆ కథలో ఉన్నటువంటి లంక కాబట్టి ఆ విధంగా మీరు ఆ రామావతారాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక మీకు ఇతిహాస దృష్ట్యా చూసినట్లయితే శ్రీరాముడు ఎందరో రాక్షసులను సంహ సంహరించినాడు inlocated kind of the incarnation of sri rama highlights the importance of right conduct and so the lord incarnations to protect the good and, kind of highlights Travata, Ramuru, nisthad, bhyaha, and be the highlights kon unnayi taravata sri ramudu abhaya nistadu sakru deva prapannaya tavasmeetichayaachate abayam sarva bhutebhyah dadam yetad vratam mama ante vibhishanu raksasudu kada లంక నుంచి వచ్చిన వాడు వాడు వచ్చి రాముడికి శరణాగతి చేస్తే ఆ రాముడు వాడిని స్వీకరించవచ్చునా అంటే మిలటరీ దృష్టి ప్రకారం స్వీకరించకూడదు అని అందరూ నో అంటారు రాముడు హనుమంతుడు రాముడు మాత్రం వేస్తా రాముడు విభీషణుడికి రక్షణని ఇస్తాడు అభయాన్ని కాబట్టి మనం జీవితంలో ఎన్ని పొరపాట్లను చేసి ఉన్నా ఎన్ని మనం అలంకరించి వచ్చిన అంతటి దోషం మనలో ఉన్నా కూడా శరణాగతి కనుక చేయగలిగితే ఈనాడే మనము ఆ దోషములను అన్నిటి నుండి విముక్తులమై మనం ఈశ్వరుని యొక్క పూర్ణమైన పొందగలుగుతాము అనే ఒక పాయింట్ దాంట్లో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది తర్వాత ఇక రాముడు అన్నట్లయితే మనం రాముణ్ణి పూజిస్తూ కదా రాముని యొక్క పూజ రాముని ఎందుకు మనం పూజిస్తున్నాము అంటే చూడండి ఇప్పుడు మహాత్ములు వస్తారు వారికి పుష్పమాల వేస్తారు దండం పెడతారు మీరు బాడీకి మాల వేసి బాడీకి దండం పెడుతున్నారా కాదుగా ఒకవేళ అలాగే చేస్తూ ఉంటే తప్పేది మీరు ఆ మహాత్మనియందు ఏదో తత్వము ఒక ధర్మము ఉందని ఆ ధర్మానికి దండం పెడతారు తప్ప కాళ్ళకీనూ చేతులకి దేహానికి దండం పెడతారని పెట్టడం పెట్టరంటే మీరు పెడతారని మీరంటే ఐ కెనాట్ ఆన్సర్ పెట్టదు ఏమిటండి పెడతారు అంటే దెన్ ఐ డోంట్ హ్యావ్ ఏ పాయింట్ ఇట కాబట్టి రాముడు అంటే ఇలా రెండు కాళ్ళు రెండు చేతులు ఉండేవి ఒక అమ్మాయిని పెళ్ళి తర్వాత ఏదో అయ్యింది అందుకోసం ఆ దండం రాముడికి అందుకోసం కాదుగా రాముడికి ఎందుకు దండం పెడతారంటే ఎంతటి కఠినమైన పరిస్థితి నెలకొన్నప్పటికీ ధర్మాన్ని విడిచిపెట్టాడు సర్వనాశనం అయిపోయినా సరే ధర్మాన్ని మాత్రం తప్పడు సర్వనాశనం అయిపోయినా సరే రేపు పట్టాభిషేకం అన్నది ఇంకో గంటలో పట్టాభిషేకం అన్నప్పుడు నీకు పట్టాభిషేకం లేదు నువ్వు అడవికి పోవాలి అంటే సరే అని అడవికి వెళ్ళిపోతాడు ఎలా వెళ్ళిపోతాడో తెలుసిన తను పోవేసుకున్న ఆభరణాలు సంపద కొత్త వస్త్రాలు వీటన్నింటినీ కూడా ఎవరి పడితే వాళ్ళకి దానం చేసేసి కనపడ్డ వాళ్ళకి అలా ఇచ్చేసి ఆఖరికి ఇంకా తనదంతో ఏమీ లేకుండా చేసుకుని వెళ్ళిపోతాడు కంప్లీట్గా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు ఏమీ లేదు ఆయనే అలా వెళ్ళిపోతాడు కంప్లైంట్ చేయడు ఎన్ని కష్టాలు వచ్చినా సహిస్తాడు ధర్మాన్ని తప్పడు ఆఖరికి రావణాసురుడు సంహరింపబడతాడు విభీషణుణ్ణి ఆ దేహానికి సంస్కారం చేయమంటే ఉత్తర సంస్కారం చేయమంటే విభీషణ్ణి అంటాడు నేను చేయను అంటాడు ఏ దేహం ఏ చేతులతో రావణాసురుడైతే సీతా అమ్మవారిని కిడ్నాప్ చేశాడో అటువంటి పాపికి నేను సంస్కారం చేయను అని అంటాడు రేపు ఇప్పుడు రాముడేమంటాడో తెలుసిన మరణాంతాన్ని వైరాన్ని నివృత్తం నా ప్రయోజనం సో వైరం ఇంకా రావణుడు మరణించడంతో రావణుడితో మనకి ఇంకా వైరం లేదు యథాతవ తథా మమ రాముడు రావణుడు నీకేమవుతాడు సోదరుడు అవుతాడు నాకు కూడా సోదరుడు కాబట్టి సోదరుని యొక్క దేహానికి అంత్యక్రియలు చేయక తప్పదు అతని పుత్రులందరూ సంహరింపబడ్డారు కాబట్టి నేను వెళ్ళి అంత్యక్రియలు చేయని చెప్తారు అని ఒక పెద్ద ఉదారమైన స్వభావాన్ని చూపిస్తాడు ఇటువంటి కారణ తర్వాత మీరు అనవచ్చు సీతా అగ్నిప్రవేశము అని నో దట్ ఈజ్ కల్పితగా అది దాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు అది నాట్ యాక్సెప్టెడ్ తర్వాత ఉత్తర రామాయణం లేదు తర్వాతి కాలంలో కల్పించబడింది సీత గర్భవతిగా ఉన్నప్పుడు విడిచిపెట్టేశాడు ఇదంతా కూడా తర్వాతి కాలంలో కల్పించబడింది ఇంతే రామాయణం అంటే కాబట్టి అలాంటివి లేవు ఉన్నదల్లా ఇంతే ఇంతవరకే కనుక ఆయన యొక్క ధర్మనిష్టకి మనం ఆరాధన చేస్తాం అందుకోసం రాముణ్ణి ఆరాధిస్తాం రాముడు విగ్రహం ఒకటి పెట్టేసి ఆరాధించేసి మనం ధర్మాన్ని తప్పినట్లయితే అది రాముణ్ణి ఆరాధించినట్లే కాదు ఈ విషయాలని కొన్నింటినీ ఈ రామావతార సందర్భంలో చెప్పడమైనది ది ఇన్కార్డినేషన్ ఆఫ్ శ్రీరామ హైలైట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ కాండక్ట్ శ్రీకృష్ణ ఇన్కార్డినేషన్ సింబలైజెస్ ద సిన్థసిస్ ఆఫ్ లవ్ అండ్ నాలెడ్జ్ అది అవతారానికి ఉండే విశిష్టత రామావతారానికి ఉండే విశిష్టత కృష్ణావతారం స్లైట్లీ డిఫరెంట్ దాని యొక్క విశిష్టత ఆ విధంగా వాటిని ప్రస్తావించడం అయినది సో నేను ఈ శ్లోకం నుంచి ఆ శ్లోకంలో జంపు చేసినట్టు ఉన్నాను ఏం పర్వాలేదు తర్వాత రాముడు నిషాచర వినాశకరుడు అన్నప్పుడు రాముణ్ణి కనుక మనం శరణాగతి చేసినట్లయితే మనలో ఉన్నటువంటి కామక్రోధాది అంతశత్రువులు నశించును ఇన్నర్ ఎనిమీస్ ఆర్ డిస్ట్రాయిడ్ అండ్ వీ సరెండర్ టు లవర్ సో తర్వాత దేర్ నో సంసార ఫర్ ది రియలైజ్డ్ పర్సన్ అంటూ ఆ విధంగా ఆ మనం కంప్లీట్ చేస్తున్నాము అది ఇంకా దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కార అది అది వెరీ సింపుల్ లాస్ట్ హెడింగే అది భవతి దృష్టే విశ్వరూపుడమైన నిన్ను తెలుసుకుంటే ప్రభవతి సర్వశక్తిమంతుడు విశ్వరూపుడు అవతారాల నుంచి విశ్వరూపంలోకి వచ్చేసాం ఎందుకంటే మిత్రశి దృష్టే కదా విశ్వరూపుడమైన నిన్ను తెలుసుకుంటే దృష్టే భవతి ప్రభవతి ప్రభవతి అంటే ప్రభవా అన్న ఏకవచనం సప్తమి ప్రభవతి సర్వసమర్థుడు సర్వశక్తిమంతుడు అయిన నిన్ను తెలుసుకుంటే మైకి సరిగ్గా ఉందా నా కంఠం నేర్పుకుంటున్నప్పుడల్లా మైకి మీద డౌట్ వస్తుంది ఇది మైక్ కాదు నా దగ్గరే దోషం ఓకే దృష్టే ఎప్పుడు బాగుంది దృష్టే భవతి ప్రభవతి ప్రభవతి అంటే సర్వసమర్థుడవైన భవతి నీవు ఓ ఈశ్వర దృష్టే అంటే తెలియబడగా దర్శనము అంటే అంటే తెలియటా అంటే కొన్ని చూడడం అని అనుకోండి చూడ్డం అంటే తెలియడమేనే అర్థం అంటే విశ్వరూపు మిత్రశి దృష్టే కదా అంటే విశ్వరూపుడు కాబట్టి ఎవడైతే నిన్ను సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు ఆయన విశ్వరూపుడుగా దర్శిస్తాడో వాడు ఇంకా సంసారంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడా ఏమన్నానా నో నా భవతి కిం భవ సంసారము త్రోసివేయబడుట సంభవము కాదా అవుతుంది రెటరికల్ క్వశ్చన్ అంట ఎప్పుడైతే విశ్వరూపుడుగా ఆ పరమాత్మను మనం దర్శిస్తామో అప్పుడు ఇదే విశ్వరూపుడుగా పరమాత్మను దర్శించిన వెంటనే సంసారము పటాపంచల గుణము ఇంకా సందీయము లేదు ఆ ప్రశ్నకు అర్థం అనేది అక్కర్లేదు ఓకే శ్లోకం సరిపడిందండి మీరు ప్రతి పదార్థం చెప్తారా ఒకసారి ఉద్ధృత పైకి ఎత్తబడిన పర్వతము గలవాడా పర్వతముల రెక్కలను తృంచిన ఇంద్రుని సోదరుడా ధనుజకులామిత్ర రాక్షసవంశమును నశింపజేసినవాడా మిత్రశి దృష్టే సూర్యచంద్రులే కన్నులుగా గల విశ్వరూపుడా ప్రభవతి సర్వసమర్థుడవైన సర్వవ్యాపకుడవైన భవతి నీవు దృష్టే తెలియబడవతిరస్కార సంసారము దూరమగుత నవమి తప్పక అగూమి ఉద్ధృతనుజ దనుజకులాత్రశశిష్ట దృష్టేతి ప్రభవతి నంభ మత్రవతారై సదా వసు పర పరిపాలేపీతోహం ఓం కోమి నమనోమి